ఏ బుజ స్వామిజీ జోకు ఒకటి వేస్తూ ఉంటాడు ఫోన్ సో ఈ భేదాభేదం కాబట్టి యూ డు నాట్ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్ అప్పుడు ఈ వాక్యాలను మీకు మీకు అనుకూలించం ఎలాగైనా ఈ వాక్యాలు అనుకూలించట్లేదే మనకి అని వాటిని ఇటు అటు ట్విస్ట్ చేయటం ట్విస్ట్ చేసి దాంట్లో లేని కల్పన యూ రీడ్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ ఇన్ దాట్ దాంట్లో ఫెయిర్గా కనపడే దాన్ని చూస్తే ఏది స్పష్టంగా రాదో దాన్ని దాంట్లో చూపించటం సంస్కృత భాషలో ఉంది కాబట్టి కొంత అడ్వాంటేజెస్ ఉంటాయి ఏమిటి దాన్ని ఇటు అటు అటు ఎలా కావాల్సింది అలా చెప్పచ్చు సంస్కృత భాషలో ఉంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ తీసుకోవటం వీళ్ళందరూ సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఈ సెకండ్ లెవెల్ వాళ్ళు వాళ్ళ ఆ వాక్యాలని ట్విస్ట్ చేసి ఇటు చేసే చేసి వాళ్ళ ఓన్ ఓన్ కామెంటరీలు రాస్తారు ఇది సెకండ్ లెవెల్ ఇంకా థర్డ్ లెవెల్ ఒకటి చాలా భయంకరమైన లెవెల్ ఆ లెవెల్ ఏమిటంటే ద్వైతం అంతా సెపరేషన్ మంత్రం చేసి చూస్తే ఏ మంత్రము వాడికి అనుకూలంగా ఏ ఒక్క మంత్రం అనుకూలంగా హైదరాబాద్లో సంతాన గోపాలాచార్య ఒక ఆయన ఉండేవారు గొప్ప పండితుడే ఆయన మహాపండితుడు సంస్కృతం బాగా చూపుకున్నారు ఇప్పుడు కాశీకృష్ణాచార్య వీళ్ళందరూ సంస్కృతంలో మంచి దిష్టమైన పండితులు శ్రీభాష్యమప్పలాచారులు గారు వీళ్ళందరూ మంచి పండితులు వాళ్ళు ఉపనిషత్తులు చదివి అబో ఈ ఉపనిషత్తులు మనకు అనుకూలం కాదని వాళ్ళు తెలిసేసుకున్నారు న్యూ ఇట్ అంచ సంతాన గోపాలాచార్య గారు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమనంటే మీరు ద్రావిడ వేదం చదువుకుండా మీకు ఉపనిషత్తులు అనవసరం అని చెప్పాడు ద్రావిడ వేదంలో పాశురాలు ఉంటాయి పాశురాల్లో ఈ గోపికులందరూ శ్రీకృష్ణుని నిద్ర లేపుతారు ఏ శ్రీకృష్ణ ఇప్పటికి తెల్లవారుతున్న నిద్రలేవయ్యా అని సుప్రభాతం అక్కడి నుంచే వచ్చింది చంకరేశ్వర సుప్రభాతం ఈ పాటికి నిద్రలేవాయా ఈ పాటికి నిద్రలే అని ఆయన వైకుంఠంలో ఉన్నాడు నిద్రపోతున్నాడు ఎవరు విష్ణువు ఈ పాటికి నిద్ర లేరు వీళ్ళు నిద్ర లేపుతాడు నిద్ర లేపేప్పుడు దేవతలందరూ వచ్చి నీకోసం వేచి ఉన్నారు ఈ పాటికి నిద్ర అంటే అది మీకు ఆ వైకుంఠం ఏమిటది అర్థం ఏమైంది కదండి అర్థం అనేది ఆ వైకుంఠం లోకల్ వైకుంఠం కాదండి వీళ్ళే దేవతలు అంటే వీళ్ళందరూ వీళ్ళ గుడిదే తలుపులు తీయడం కోసం ఎదురు చూస్తున్నారు తెల్లవారుజాములు పిల్లగాలులు చల్లగా వీస్తున్నాయ మధురమైన సంగీత ధ్వని సన్నాహిధ్వని వస్తుంది ఇద్దరులే అంటాడు ఇప్పుడు అదే వైకుంఠం ఎక్కడుందో ఆ వైకుంఠం మీ ఊళ్ళోనే ఉందండి సో ఆ రకంగా ఎనీవే ఐ ఐ టోల్డ్ దాట్ సో ఈ థర్డ్ లెవెల్ ఏమిటంటే ఉపనిషత్తులు వాళ్ళకి అనుకూలం కాదు ఉపనిషత్ వాక్యాలు మనకు అనుకూలం కాదు అని తెలుసుకుని ఉపనిషత్తులను విధులిపెట్టేసి ఈ ద్రావిడ వేదము ఇలాంటివి ఎవో ఉన్నాయి లేకపోతే బసవ పురాణము చేసవ పురాణము తెలుగులో ఉంటుంది ఇలాంటి పుస్తకాలు ఏవో ఉన్నాయి లేకపోతే కొన్ని కేవీ గోపాలం కంపెనీ రాజమండ్రి కోట గుమ్మం విసివాళ్ళు ప్రచురించిన పుస్తకాలు ఏవో ఉన్నాయి ఆ పుస్తకాలు ఏవో పట్టుకుని మొత్తానికి కాలక్షమేసేయడం ఇది థర్డ్ లెవెల్ ఇంకా ఫోర్త్ లెవెల్ ఒకటి ఈ ఫోర్త్ లెవెల్ వల్లే హిందూ ధర్మానికి చాలా హాని కలిగింది ఏమిటంటే ఉపనిషత్ వాక్యాలని తిప్పేయడం ఇండియన్ కాన్స్టిట్యూషన్ దిద్దేయడం కాదు మరి ఇంకొకటి దగ్గర ఉంటుంది కదా కాపీ వీడి దిద్దేసుకుంటాడు వీడికి అనుకూలంగా వీడి దిద్దేస్తాడు ఇంకొకటి దగ్గర కాపీ ఉందంటే నీ కాపీ తప్పని గట్టిగా దెబ్బలాడట పాప వాడు అవతల వాడు కరెక్ట్ కాపీ ఉన్నవాడు ఏం చేస్తాడు కాదు మీరు చెప్పింది తప్పండి కరెక్ట్ కాపీ నా దగ్గర ఉన్న దీంట్లో ఉందని అంటాడు ఓసారి వీడు గట్టిగా అరిచేసేపటికి ఓకే అడుగురికి భయబుల్ వెళ్ళిపోతాడు ఆయనేవి కూర్చుడు దెబ్బలాడతాడా ఎవరు నడా కరెక్ట్ కాపీ ఉన్నవాడు దెబ్బలాడతాడు ఒకసారి మీ ఇష్టం అనేది తెలుసుకోండి అది ఫోర్త్ లెవెల్ ఫోర్త్ లెవెల్ పుస్తకాలు ఉన్నాయి బోల్డన్ ఉన్నాయి ఒకసారి శృయది శంకరాచార్య మంచి విద్వాంసు ఆయన ఏమన్నారంటే ఈ ఫోర్త్ లెవెల్ ప్రసంగం వస్తే వాళ్ళ గురించి ప్రసంగించద్దని చెప్పాడు ఎందుకంటే దాంట్లో ప్రసంగించేది ఏమీ లేదు శంకర భగవత్ వాళ్ళు సెకండ్ లెవెల్ వాళ్ళని కొంచెం సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు వీళ్ళు సెకండ్ లెవెల్ వాళ్ళు ఉపనిషద్ వాక్యాన్ని డిస్టర్బ్ చేయరు దాన్ని అలాగే ఎట్టు పెడతారు కొద్ది గొప్ప మీమాంస అంటే వాక్య శాస్త్రం ఆ నియమాలు కొన్ని ఉన్నాయి వాటిని కూడా ఫాలో అవుతారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వనామండి అంటే నవన్నం తీసుకొస్తుంది ఇటువంటి కొన్ని బేసిక్ రూల్స్ వైలేట్ చేయరు అవి ఫాలో అవుతారు కానీ రాంగ్ కంక్లూషన్కి వస్తారు మనసులో ఉండే ఒక ఐడియాలజికల్ అటాచ్మెంట్ వల్ల అజ్ఞానం వల్ల వాళ్ళని కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు అట్లీస్ట్ అది కూడా ఎందుకంటే వాడు కరెక్ట్ అవుతాడని కాదు వాడు కరెక్ట్ అవ్వడు జనరల్గా అవ్వడు ఎందుకంటే వాడి మాట విని పది మంది చెడిపోకుండా ఉంటారని వాడిని కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు వాడిని కరెక్ట్ చేసే ప్రయత్నం చేసేది ఎందుకంటే విద్యార్థుల యొక్క క్షేమం కోసం ప్రేమతో చేస్తారు అంతే చేస్తారు తప్ప ఆ ఫోర్త్ లెవెల్కి వెళ్ళి వాడు నువ్వు అహం బ్రహ్మాస్మి అని మీరు కొటేషన్ ఇస్తే అహం బ్రహ్మ నాస్మి అనే కొటేషన్ పట్టుకొచ్చాడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవరా ఈ కొటేషన్ అంటే ఇది బాలవేయ శృతే అంటాడు ఈ బాలవేయ శృతి చదివిన ఎవడు మీకు భారతదేశంలో ఎవడో కనపడ్డా ఆ బాలవేయ శృతిలో అహం బ్రహ్మ నాస్మి అని ఇస్తాడు ఆ స్మృతి వచ్చినవాడు ఎవడో లేడు ఆ వేదం చదువుకున్నవాడు ఎవడో లేడు ఆ కొటేషన్ ఎక్కడిది రాంటే ఇంకో ఇక్కడది అంటాడు తన పుస్తకం చూపించి ఇది ఇది ఎలా లేదు దారి దోపిడీ వ్యవహారం అని చెప్తే అటువంటి ప్రసంగం వచ్చినప్పుడు ఇక్కడే శంకరమఠంలో వేదాంత సభలో శృంగేరి ఆయన స్వామి ఇరవై ఏళ్ల నేను అప్పుడు ఆ సభలో ఉన్నా ఆయన చెప్పారు ఆ ప్రసంగం వద్దండి వీ డోంట్ డిస్కస్ దాట్ ఏం డిస్కస్ చేస్తారు దాన్ని వాడు లేని శుభతులన్నీ కల్పించేసి పెట్టేసుకుంటే వాట్ ఈస్ దేర్ టు డిస్కస్ ముక్కు మీద లెవెల్ వేసుకోవడం తప్ప డిస్కస్ చేసేది ఏమిటి వెరీ డిజానెస్ట్ లోయెస్ట్ లెవెల్ ఆఫ్ డిజానెస్టీ చూడండి ఈ హిందూ ధర్మం ఎన్ని లెవెల్స్లో ఎన్ని ఆటంకాలను అధిగమించి ఇంకా ఈ లెవెల్లో నిలపడంలో మీరు ఆలోచిస్తూ తెలుస్తుంది ఎందుకంటే ఆ ధర్మగ్రంథం దాని మూల ప్రిన్సిపుల్ని కనుక మీరు డిశార్జ్ చేసి పారేస్తే ఆ ధర్మం పోయినట్టే ఇది కల్పయ ఏతమితి సన్నిహితవలంబిని సర్వనామ శ్రుతి శ్రుతి విప్రకృష్యేత అలా మీరు దాన్ని వ్యాఖ్యానం చేశారు అది మీకు అనుకూలం కాదు అది తప్పు అంటున్నారు ఎందుకంటే ఏతమ్ అన్నది పక్కనే ఉన్న నౌను తీసుకొస్తుంది పక్కన ఉన్న నౌను విడిచిపెట్టి దాన్ని దాటుకుని ఎక్కడికో పోయి అక్కడెక్కడో ఉన్న నౌను పట్టుకురాలి ఏతమ్మని ఉందండి ఏతమ్మంటే రాముడు అడవికి వెళ్ళాను అక్కడ ఆయన అన్నప్పుడు ఈ ఆయన అన్నది పక్కనే ఉన్న రాముడిని పట్టుకొస్తుంది కానీ ఎక్కడో నాలుగు పారాగ్రాఫ్లు వెనకాలన్న దశరథుడిని పట్టుకురాదు ఎక్కడో దశ రాముడు ఒక్కడే ఉండడు దశరథుడు ఉంటాడు సుమంత్రుడు ఉంటాడు ఇంకా పది మంది ఉంటారు వశిష్ఠుడు వీళ్ళందరూ వాళ్ళందరినీ పట్టుకురాదు నువ్వు అలా చేస్తున్నావు ఏతంతవేవ అని ఉంది ఏతం ఈ తత్వము ఏమిటా తత్వం ద్వితీయ ఏకవచనం ఏమిటంటే సన్నిహితంగా ఉన్న తత్వం ఏమిటంటే దీవతత్వం జీవుల గురించి మొదలుపెట్టాడు ఆయన వ్యాఖ్యా జీవుణ్ణి తీసుకుని శోధన చేసుకుంటూ పోతున్నాడు ఆయన మీకు జీవుడు తెలుసా దేవుడు తెలుసా మీకు మీకు తెలుసున్నదేమిటి జీవుడు తెలుసు మీకు నేను అనే అనుభవంలో ఉన్న జీవుడు మీకు తెలుసు దాన్ని తీసుకుంటూ శోధన చేసుకుంటూ పోతున్నాడు పోతో పోతో ఏతంత్లేవా ఏతన్త్వా అంటున్నాడు కాబట్టి ఆ ఏతం అనే ద్వితీయ ఏకవచనము సర్వనామ సన్నిహితంగా ఉన్న జీవుణ్ణి పట్టుకొస్తుంది తప్ప ఎక్కడో ఓ మూల కనెక్షన్ లేకుండా ఉన్నటువంటి ఏతత్వనే శబ్దం చేత చెప్పబడిన బ్రహ్మని పట్టుకురాదు పర్యాయం ప్రథమ పర్యాయంలో చెప్పిన దాన్నే ద్వితీయ పర్యాయంలో చెప్తాను అని అంటున్నాడు ఆయన అప్పుడు ప్రథమ పర్యాయంలో ఏం చెప్పాడు చూసుకోవాలి చూసుకుంటే మీకు దక్షిణేక్షన్ పురుష ఓహో వాడే వీడు వాణ్ణే చెప్తాను మూడో పర్యాయంలో ఉంటాడు అప్పుడు మీరు చూసుకోవాలి రెండో ప్రజాయంలో ఎవరినీ గురించి చెప్పాడు స్వప్నే మహీయ మానశ్చరతి స్వప్నంలో వీడు అవ్వేవో కల్పనలు చేసుకుంటూ వీడు మహిమంతా స్వప్నంలో చూపిస్తాడు ఇప్పుడు నేను మీకు చెప్పాను జాగ్రత్త వ్యవస్థలో వీడు పేకాట్లో ఒక్కాట కూడా నగ్గడు అంత ఎప్పుడూ వీడికి జోకర్ కనపడినా కనపడదు వీడు డ్రాప్ చేసి పక్కవాడికి చూసినప్పుడు కనపడమే తప్ప వీడికి ముక్కల్లో జోకర్ ఎప్పుడూ కనపడదు కానీ వీడు స్వప్నంలో మటుకు ఎలా కావలస్తే అలా పడతాయి అంటే ముఖాలన్నీ కూడా మహీయ ఫాలస్తి అది మహిమంటే సో ఒక ఆయన ఏదో మహిమ చేస్తున్నాడు నన్ను అడిగారు ఏమండి మహిమ చూశారు ఆయన చూశాను మహిమ ఏమిటండి మహిమ ఏమిటో అర్థమైంది నాకు మీ మహిమ వేరు నా మహిమ వేరు ఏమిటి మీ మహిమ ఏమిటంటే ఆయన ఆయన ఏదో విభూతం ఏదో తీస్తున్నాడు ఆయన మహిమది లేకపోతే ఏదో బొమ్మ ఏదో తీర ఏదో ఆయన మహిమది నా మహిమ ఏంటంటే ఆయన చేసి ఈ మ్యాజిక్కి ఎంతమంది వివేకవంతులుగా ఉండాల్సిన జనులు బుర్ర ఊపుతున్నారా ఆయన వీళ్ళందరినీ తన తన వైపుకి తిప్పుకోగలిగాడు అది మహిమ అది మహిమే ఐ ఐ అప్రిషియేట్ దానికి ఎప్పుడు జోహార్లే గుండెలు తీసిన బొంటనే అంటారు చూడండి దానికి మీరు అది వంటి అంటే ఎనీవే సో ఈ ఏతంతవేవ అంటే ఆ స్వప్నంలో మహీయమానశ్చరతి అంటే దేవుడు కాదండి జీవుడే స్వప్నంలో ఉన్నవాడు జీవుడే తర్వాత సుషుప్తంలోకి వచ్చారు వాడు జీవుడే ఏతంతవేవా జీవుడే వస్తాడండి మీకు సడన్గా ఈ జీవుడి కంటే భిన్నుడైన బ్రహ్మరాడు దూరంగా ఉన్నద సన్నిహితంగా ఉన్నదాన్నే సర్వనామ పట్టుకొస్తుంది దూరంగా ఉన్నదాన్నే పట్టుకురాదు అదొకటి అదొక దోషం ఇంకో పెద్ద దోషం భూయశ్రుతి ఉపరుధ్యేత పర్యాంతరాభిహిత పర్యాయాంతరే అనభిధీయమానవాత్ భూయశ్రుతి అంటే ఏతంత్రేవతే భూయ అను వ్యాఖ్యాస్యామి అని భూయ అనే మాట ఉంటుంది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది ఆ భూయ మూడుసార్లు వస్తుంది నాలుగు పర్యాయాలు కదా మొదటి పర్యాయంలో భూయ ఉండదు రెండో పర్యాయం మూడోది నాలుగోది భూయ భూయ భూయ దీన్ని భూయశృతి అంట వినబడుతూ ఉంటుంది భూయ అంటే పునః అని అర్థం ఎగైన్ కాబట్టి ప్రథమ పర్యాయంలో జీవుణ్ణి చెప్తే ఫోర్త్ పర్యాయంలో కనుక బ్రహ్మని చెప్తే భూయహ ఉండకూడదు భూయహ ఉండకూడదు ప్రథమ పర్యాయంలో జీవుణ్ణే చెప్పాడు జీవులతో మీరు ఆలోచించండి నీకు నీవు కుడికంట్లో ఉన్నాడు ఆ బొమ్మ అక్కడ కన్నులో ఉంటూ చూస్తున్నాడు అంటే జీవుడే అవుతాడు జీవుణ్ణే కాదు వాడు దేవుడు అది ఫైనల్ కంక్లూషన్ మేము దేవుడమే అంటున్నాం శోధన చేస్తే వాడే దేవుడిగా నిగ్గుదేవుతాడు శోధన అక్కర్లేదు ఏమక్కర్లేదండి వాడు దేవుడే అని మీరంటే చిరంజీవ యు ఆర్ రైట్ ఏమన్నా కాబట్టి జీవుణ్ణి తీసుకుని శోధన చేసుకుంటూ వస్తున్నాడు ఆయన ఒక జాగ్రత్త అవస్థని ఉపయోగించి శోధన చేశాడు మళ్ళీ నీకు భూయ అని రెండవ పర్యాయంలో ఉన్నాడు అంటే నీకు ప్రథమ పర్యాయంలో ఏ జీవుణ్ణి శోధన చేశానో వాడినే మళ్ళీ ఇంకొంచెం శోధన చేస్తాను ఎందుకంటే ఈ శోధన వీడికి చాలలేదు ఇప్పుడు మీరు స్టీల్ సామాన్ కొనడానికి వెళ్ళినప్పుడు వాడు మెరుపు పెట్టి ఇస్తాడు దానికి మెరుపు పెట్టిస్తాడు ఏమిటండి ఇక్కడేవో గీతల కింద ఉన్నాయి ఏంటంటే అదని నన్ను చూడలేమండి గీతలు ఏం లేవండి అని అడుగులు పెట్టేలా ఇలా మెరుపు పెట్టి మళ్ళీ ఇవి అదే ఇస్తాడు మీకు అంతేగాని అది లోపల పెట్టేసుకుని కొత్త బింది ఇవ్వడం ఆ బిందికే మళ్ళీ వాడి దగ్గర ఉంటుంది అలాగా మెరుపు పెట్టేది అంటే సున్నితమైన సర్ఫేస్ ఉండి ఎలక్ట్రిసిటీతో తిరుగుతూ ఉంటుంది అవెల్లా పెట్టేసి ఇస్తాడు ఆ గీతలు కొంచెం కవర్ అయిపోతాయి దానికి కొంచెం వ్యాక్స్ కూడా ఉంటుంది కాబట్టి గీతలు కవర్ అయిపోతాయి ఇంకో రెండు గీతలు చూస్తే మళ్ళీ అదే పెట్టిస్తారు మొత్తంగా అదే విన్ని మీ గీతలో పెడతాడు దీన్ని కూడా యతత్వేవా అదే తత్వాన్ని చెప్తున్నాడు కానీ సడన్గా జీవుణ్ణి వదిలిపెట్టేసి బ్రహ్మను పట్టుకొచ్చి చెప్పటం కాబట్టి భూయ అనే శృతి మీకు విరోధంలో పడుతుంది మీరు దాన్ని వ్యాఖ్యానం చేయలేకపోతారు ఎందుకంటే ప్రథమ పర్యాయంలో చెప్పింది ఫోర్త్లో చెప్పట్లేదని ఒక పర్యాయంలో చెప్పింది ఇంకో పర్యాయంలో చెప్పట్లేదనే కంక్లూషన్కి వస్తున్నారు మీరు భూయ భూయహ అనే శబ్దం మీకు అనుకూలం కాదు ఏతంత్వే ఇది ప్రతిజ్ఞా ప్రాక్ చతుర్థాత్ పర్యాయా అన్యమన్యం వ్యాచక్షాణ ప్రజాపతే ప్రతారకత్వం ప్రసజ్యేత మంచి అందమైన సంస్కృత భాష మీరేం గమనించరో ఏం గమనించలేదో చాలా అందమైన భాష ప్రజాపతి కశ్యప ప్రజాపతి పాఠం చెప్తున్నాడు కదా ఏతన్త్వే వే భూయహాంట నీకు వీడిని గురించే వీడిని గురించే ఏతమంటే వీడు ద్వితీయా విభక్తి వీడిని గురించి మాత్రమే నీకు మళ్ళీ నేను వ్యాఖ్యానం చేస్తాను అని ఒకసారిని రెండోసారిని మూడోసారిని మొదటిసారి జీవుడిని చెప్పి రెండోసారి బ్రహ్మని చెప్పి భిన్నమైన బ్రహ్మను మూడోసారి జీవుణ్ణి చెప్పి నాలుగోసారి మళ్ళీ భిన్నంగా ఉండే బ్రహ్మని చెప్పి అలా వేర్వేరు తత్వాల్ని జీవా బ్రహ్మ వేరువేరని కదా వేర్వేరు తత్వాలని బోధిస్తూ ఏతంతేవా ఏతంతవేవా అని భూయహా భూయహా అని ఆయన అలా ప్రయోగించడము అంటే ప్రజాపతి మాట మారుస్తున్నాడు మాట మార్చడం అంటారు దీన్నే అంటే మోసం చేసుకున్నాడు అనమాట ప్రతారణం చేసుకున్నాడనమాట సో అలా ప్రతారణం చేయకూడదు కదా ఇప్పుడు ఒక అతను రోగంతో అనారోగ్యంతో బాధపడుతున్నాడు బాధపడుతుంటే ఏదో డాక్టర్ ఒక ఒక జ్యోతిషి దగ్గరికి వెళ్ళాడు జరిగిన కథ చెప్తున్నాడు వెళ్తే నేను ఈ రకంగా ఏదో కడుపులో బల్లా ఏదో కడుపులో ఉదర వ్యాధితో బాధపడుతున్నానండి అని జ్యోతిషిని అడిగాడు జ్యోతిషి చూశాడు వీళ్ళు ఈ వీళ్ళన్నీ వర్కౌట్ చేసి పెట్టుకున్నారు ఇప్పుడు శుక్రుడికి చంద్రుడికి అనుకూలం కాకపోతే కంటికి వ్యాధి వస్తుంది గురువుకినూ పుషకి పోష కాదు ఇంకో బుధుడికి వ్యతిరేకమైతే ఉదరానికి గాసి వస్తుంది అలాగే అలాగ పెట్టుకున్నారు వీళ్ళు వీళ్ళకి దేవాలండి అలాగా ఒక్కొక్క గ్రహానికి ఇంకో గ్రహానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒక్కొక్క రకం యాసి వస్తుంది మీకు శనికీనూ గుధుడికి వ్యతిరేకమైతే హాకీ యాసి వాళ్ళు చెప్తారు నేను ఇంకా నేను అలాపెట్టి అలాగే ఉదరం అని చెప్పాడు కదా మీరు చూస్తే అవునండి మీకు కుజుడు శని తోటి అనుకూలంగా లేడు అని చెప్పేనే మీకు ఉదర వ్యాధి వచ్చింది అని చెప్పాడు అమ్మయ్యా ఇంకా డయాగ్నాసిస్ అయిపోతే సమస్య పరిష్కరించం ఇంకా పరీక్ష అయిపోయింది కదా అయితే ఏం చేయాలి కుజుదోష నివారణ కోసం మీరు ఇచ్చేయమని చెప్పాడు చెప్తే ఈయన వెంటనే చాలా శ్రద్ధగా ఆయనకి దక్షిణ ఇచ్చి మళ్ళీ పోయి ఎక్కడికో పోయి ఆ కుజుదోష నివారణ కోసం ఈయన చెప్పిన సొల్యూషన్స్ ఆఫర్ చేస్తారు వాళ్ళు అని పేరు వీటికి ఆ సొల్యూషన్కి రిజల్ట్ కూడా వస్తూ ఉంటాయి అది అది కూడా ఉంది సరే ఇదంతా చేశాడు చేసి ఆ ఇలా ఉదర వ్యాధి అలాగే ఉంది పోలేదు పోకపోతే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆవిడే అంతా చేశాను ఉదర వ్యాధి పోలేదు అది ఆయన వెళ్ళాడు ప్రారంభత చాలా బలంగా ఉందండి ఇది అఖండానంద మహారాజు పుస్తకంలో రాస్తుంది మీరు చూడండి జరిగింది ఇది అంటే అప్పుడు ఏమంటాడు ఓ బాత్ పహలే బోల్దే ఖా ఆరుసాల తర్వాత చెప్పాడు ఆరు మాసాలు మీదేవో చక్కీ కుజ తోట వాళ్ళ పేరుతోటి ఇక్కడ పూజలో అక్కడ పూజలో అది చేయించి చెప్పాడు ప్రారంభం బలి బలి ప్రారంభకు కొయి పోయి సిక్స్ మంత్స్ ముందు చేసి ఉండాల్సింది కదా నేనైతే ఏం చేస్తాను నా దగ్గరకు వస్తే నేను మొట్టమొట్ట పంపిస్తాను నువ్వు రాంగ్ ప్లేస్కి వచ్చావు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో అని నాకు తెలిసిన డాక్టర్ ఉంటే నేను రికమెండేషన్ ఏదో చేసే ఉండో ఫోన్ చేసేవాడో వీళ్ళని పంపిస్తున్నాను మీరు కొంచెం రక్షించండి మా వాడతను మా విద్యార్థి చెప్పి పంపించి అతను డాక్టర్ని మందు తీసుకొచ్చిన తర్వాత చూడు మందు వేసుకునేప్పుడు ఇంకో పద్ధతి చెప్తేనే అలా వేసుకో నిటారుగా కూర్చోవు ఒకసారి ఓంకారం చెప్పని చేయి సో ఔషధం జానవితో వైద్యో నారాయణో హరిహి అలా వేసుకో వేసుకుని వెంటనే రిజల్ట్ కోసం చూడడం మానేసే మీ డ్యూటీ నుంచే రిజల్ట్ దేవం చూసుకుంటాడు నువ్వు దేహాభిమానం తగ్గించుకో ఇన్జూరెన్స్ పెంచుకో కొంచెం నీ జీవితాన్ని రీఆర్గనైజ్ చేసుకో మరి ధన వ్యామోహం అది పెంచుకుని మంచిది కాదు అసలే అనారోగ్యం కూడా మరి సురువు అయినప్పుడైనా మరి తగ్గించుకుని తగ్గించుకుని ఇంక గీటా క్లాస్కి వస్తూ ఉంది యూ రీఆర్గనైజ్ లైఫ్ దిస్ ఈజ్ ది సిగ్నల్ ఈ సందేశం తీసుకుని రీఆర్గనైజ్ యువర్ లైఫ్ టేక్ నోట్ ఆఫ్ దట్ మెసేజ్ కమింగ్ ఫ్రమ్ గాడ్ అని చెప్తాను నేనైతే అలా చెప్తాను కాబట్టి ప్రతారణం చేయకూడదండి ప్రతారణము అంటే సంస్కృత పదం వంచన చేయకూడదు ప్రజాపతి బ్రహ్మం చెప్తానని జీవుడితో మొదలుపెట్టి జీవుడిని భూయహాని యతంత్రేవా అని ఇలా మళ్ళీ వేరే ఇంకోటి చెప్పాడంటే అది మోసం చేసినట్టు అవుతుంది తస్మాత్ యవిద్యా ప్రత్యుపస్థాపితం అపారమాథికం జైవం రూపం కర్తృభోక్తృరాగద్వేషాది దోష కలుషితం అనేకానర్థయోగి ఇది జైవం రూపం జీవుని రూపం ఇలాగే ఉంటుంది జీవుని యొక్క రూపం ఇలా ఉంటుంది మీరు ఎవరిలోనే మీరు అసూయపడక్కర్లేదు మీరు డబ్బుని వాళ్ళని చూసి అసూయపడద్దు పవర్లో ఉన్న వాళ్ళని చూసి అసూయపడద్దు నెగ్గిన వాడిని చూసి మీరు అసూయపడద్దు భోగాలు అనుభవిస్తున్న వాడిని చూసి మీరు అసూయపడద్దు ఎందుకంటే వాడి రూపము జీవరూపం అది ఆ జీవరూపం పైకి ఇన్ని శోభలు దానికి ఉన్నా దాని లోపల అది కుళ్ళిపోతూ ఉంటుంది ఆ జీవరూపం ఎందుకంటే దాంట్లో మీకు శోభ ఉండదు ఆ జీవరూపంలో ఆ జీవరూపం ఎలా ఉంటుందో తెలుసునండి సో అవిద్య అది ఎలా ఉంటుందంటే కర్తృభోక్తృ రాగద్వేషాది దోష కలుషితమై ఉంటుంది స్పష్టంగా ఉన్నాయండి వాడు ఏదో భోగాలు అనుభవించేస్తున్నాడు మీరు అసూయపడతారు వాడు కారులో వెళ్ళిపోతున్నాడని మీరు అసూయపడతారు వాడు కర్తా భోక్త అయి చూసుకోవాలి నువ్వు కర్తా భోక్త అయి ఉన్నాడా లేదా రాగద్వేషాలు వాడికి ఉన్నాయండి బాబు కర్తాభోక్త అయ్యేవాడు వాడు హీజ్ ఇన్ ట్రబుల్ వాడు కారు చూసిన అసూ ఇప్పటికే ఏమైంది వాడు చాలా ట్రబుల్లో ఉన్నాడు వాడు ఆ రాగద్వేషాలతో ట్రబుల్ తోటి ఉంటాడు ఆ కారు నే కారు నేననే భ్రమలో వాడు బతుకుతూ ఉంటాడు వాడు బతికేమన్నా విశ్రాంతమన్నాను కాబట్టి ఈ జీవరూపము అన్నీ అనేక రకాల మాలిన్యములతో నిండి ఉంటుంది నేను కర్తను అనుకుంటాడు అంతకంటే తన ఎడల తాను అంతకంటే అపరాధం ఇంకేం చేయగలుగుతాడు తన ఎడల తాను చూసుకునే అపరాధం వేరే ఇంకోటి ఉంటుంది నేను భోక్తననే ఆ భోగ్య ప్రపంచంలో నలిగిపోతూ ఉంటాడు ఒకళ్ళ మీద రాగం ఉంటుంది అటాచ్మెంట్ ఇంకొకళ్ళ మీద ద్వేషం పెట్టుకుంటాడు ఈ రాగద్వేషాలు ఇంటెన్స్ రాగద్వేషాల దృష్టాంతం చెప్తున్నాను నేను మీకు ఇంటెన్స్ రాగద్వేషాలు వాడు మధ్యలో చెరువు సూర్య వాడే షీను షీను బావడా జైల్లో ఉన్నాడు యగ్ మ్యాన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వాడు వాడిని అడిగారు వీళ్ళు వాడు పనిపోతే వాడిని పుట్టుకు నువ్వు హత్య చేసి జైలుకి వచ్చేసావు కదా ఎందుకు చేసేవరా హత్య అంటే మా బావ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం నేను హత్య చేశాను నాకు వాడు వాడు అలా చెప్పాడు వాడి పేరే ముద్దు శ్రీనా వాడు అలా చెప్పాడు మా బావ కళ్ళల్లో హ్యాపీ చూడడం కోసం నేను వీడిని చంపేశాను అని చెప్పాడు అయిపోయింది ఆ తర్వాత ఏమైందో తెలుసు ఈ బావే వాడిని జైల్లో ఉండగా చంపించాడు జైల్లో ఉండగా ఓ బండరాయ పెట్టి మోసేసి చంపేశారు వాడిని ఈ బావే చంపించాడు వాడిని తర్వాత వీడు ఈ బావ ఎందుకు చంపించాలి బయట ఉండి వాడిని ఎందుకు చంపించాలి అంటే వాడు లోపలుండి ఈ బావకి వ్యతిరేకంగా యుద్ధం చేయడం ఏదో మళ్ళీ ప్లాన్ అవి ప్లాట్స్ అవి మొదలుపెట్టాడు ఎలా ఉన్నాయి ఒకప్పుడు రాగం ఉన్నది ఒకప్పుడు ద్వేషం ఎలా ఉన్నదో చూశారా మీరు ఆ ఎపిసోడ్లో కాబట్టి మీరు కాబట్టి వాళ్ళు ఏమో ఎంజాయ్ చేసేస్తున్నారని మీరు అనుకోద్దు మండలం చేసి వాళ్ళు రోడ్ల మీద తిరిగి వస్తున్నారు వాళ్ళేమీ ఎంజాయ్ చేయట్లేదు వాళ్ళు వేర లోకల్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం కనుక వాళ్ళు అలా వదిలిపెట్టింది కానీ వాళ్ళేమీ ఎంజాయ్ చేసేయట్లేదు వాళ్ళు ఆ రాగద్వేషం ఒక కాలుష్యంతో సతమతం అయిపోతూ ఉన్నారు ఇప్పుడు ఈ లంచాలు పుచ్చుకున్న వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు మీరు అనుకోద్దు ఎందుకంటే న్యూస్లో అలా అంటారు వాళ్ళు ఎంజాయ్ చేసేస్తున్నారు డబ్బులు పోకొడట్టేస్తున్నారు వాళ్ళు ఏం కూడబెట్టుకున్నది ఏం లేదు అంత పుచ్చుకున్నారంటే వాడి చేతులు వాడు నరుక్కున్నాడని అర్థం వాడిని చూసి దారి తప్ప ఓ మహాత్ముడు అన్నాడు టెర్రరిస్టును చూసి ద్వేషించదు అన్నాడు ఎందుకంటే వాడు ద్వేషించడానికి ఏం లేదు వాడి దగ్గర వాడి బతుకంతా నాశనం అయిపోయినప్పుడే వాడిని జైల్లో పెట్టే కా అమెరికాలో వాళ్ళు జైల్లో పడేస్తారు వాడు వాడు అయిపోయింది వాడు బతుకంత వాడు నా జైల్లో నానా హింస్లో పెడతారు వాడు ఏదేదో అవుతాడు వాడిని చూసి మీరు జాలిపడగలిగితే మీ పెద్ద మనస్సు అని అన్నారు ఇది పొలిటికల్గా స్టేట్మెంట్ పొలిటికల్లీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అందుకో టెరరిస్ట్ని సపోర్ట్ చేసుకున్నాను వీళ్ళందరూ అలర్ట్ చేసేస్తారు జనాలు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ పొలిటికల్లీ బట్ తత్వదృష్ట అయితే నేరస్తుని చూసి అంచేతంలో నేరస్తుల మీద రాయి వేయకపోవడం వాడిని చూసి జాలిపడాలి ఎందుకంటే వీడికి ఎవరి మీద నేరం చేశాడో వాడు కులాసాగానే ఉంటాడు వాడి పైన తేరుకుంటాడు క్రమంగా వాడు ఇంప్రూవ్ అవుతాడు వీడు అధపాతాలానికి పోతాడు కాబట్టి వాడిని చూసి ద్వేషించాల్సిందేం లేదు సో ఈ విధంగా ఎక్కడికక్కడ రాగద్వేషములకు తావు లేదు అని తెలుసుకుని బయటపడ్డవాడు కృతార్థుడు తప్ప నేనే కర్తని నేనే భోక్తని అని అనుకుని రాగద్వేషాలు పెట్టుకున్నవాడు వాడు చాలా దుస్థితిలో ఉంటుంది అది ఆ జీవరూపం అలాంటిది ఇంకా ఇటువంటిదంటే అనేక అనర్థ యోగి నేను కర్తని భోక్తని అని వీడు అనుకుంటున్నప్పుడు ఒకరోజు తర్వాత ఇంకొక రోజు వీడికి వచ్చి ఇవన్నీ ఆపదలే తప్ప వీడికేమీ సుఖమేం రాబోటం ఇప్పుడు ఒకడు కోటి రూపాయలు లంచం చూని మూట కట్టాడు అనుకోండి రిటైర్ అయ్యేప్పటికే కోటి రూపాయలు మూట కట్టాడు రిటైర్ అయ్యారు ఇప్పుడు వీడికి రాబోయేవన్నీ సుఖాలని వాడు అనుకుంటాడు రాబోయేవన్నీ సుఖాలని మీరు నేను కూడా అనుకుని అసూ పడతాం రెండూ తప్పే వాడికి రాబోయే సుఖాలు ఏం లేవు వాడికి ఈ కోటి రూపాయలు మూట చూసుకుంటూ దానికోసం కొడుకులు కోటళ్ళు వీడికి వేసి చూస్తూ తర్వాత వీడు గింట్ తోటి బాధపడతాడు పాపంతో పాప భయం ఉంటుంది తర్వాత అప్పుడే వృద్ధాప్యం వచ్చేస్తుంది కలుషితమైన హృదయం కదా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి వీడు పుచ్చుకున్న కోర్టులో ఫిఫ్టీ ల్యాక్స్ అపోలో వాళ్ళు తీసేసుకుంటారు కాబట్టి వాడేమీ సుఖాన్ని పొందకపోవటం అనేక అనర్థ యోగి అ రూపం అలాంటిదండి అయితే మరి ఇంకా మాకు విముక్తి లేదా అంటే నిరుత్సాహపడాల్సిందేం లేదు ఎందుకంటే అది ఆ రూపము అవిద్యా ప్రత్యుపస్థాపితం ఆ రూపం మీకు కనపడుతుందా కనపడుతుందండి బాగా గట్టిగా కనపడుతుంది అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉంది ఉన్నదే ఉన్నది కాదు ఉన్నది కాదు అపారమార్థికం ఉన్న రూపం అది కాదు పరమార్థ రూపం వేరే ఉంది మరి ఉన్నది కాదది కానీ మా నెత్తిని తాండవం చేస్తుంది అది అది ఎలా వచ్చింది అంటే అవిద్యా ప్రత్యుపస్థాపితం అవిద్యంటే ఎలా ఉంటుంది అవిద్య అంటే ఎలా ఉంటుంది మీరు అవిద్య గురించి తెలుసుకుంటే అవిద్య నుంచి విముక్తులవుతారు అవిద్య అనేది ఎలా ఉంటుందంటే మిమ్మల్ని తిప్పి తిప్పి మూడు చెరువులు నీళ్లు తాగిస్తుంది అది ఏది సత్యం కాదో అది సత్యం భ్రమలో మిమ్మల్ని ఫిక్స్ చేసి పెడుతుంది ఆ విద్య యొక్క ఉంటుంది ఫలానా వాడు నాకు శత్రు అవుతుంటాడు నేను ఒక ఆయనకి చెప్పాను ఆయన శత్రువు అనే అంటే శత్రువు కాదండి మీరు భ్రమపడుతున్నారు నేను ఎరుగుతున్నా అతన్ని అతను నిధిమొహం మీకు మీ ఎందు శత్రుత్వాన్ని ఎరిపే అంత లౌక్యం కూడా ఎరగడు మూర్ఖుడు లేదు అలా చేశాడు ఏదో పొరపాటు చేశాడు దాంట్లో నేను సందేహం లేదు పొరపాటు కానీ మీరు శత్రువు అతనికి బిరుదిచ్చే శక్తి కూడా లేదు అతనికి పైగా మీరంటే భయం పైగా మీతో స్నేహం ఉంటేనే బాగుంటుందని కూడా అనుకుంటున్నాడు కాబట్టి మీరు ఈ శత్రుభావాన్ని పక్కన పెట్టండి వాడు వస్తే వాడు చెడు మానడు మీకెందుకు ఈ శత్రుభావం మరి వాడు శత్రువు కాదా కాదు అలా గట్టిగా ప్రూఫ్ ఉందంటే అదే మరి దాని పేరే అవిద్య వాడు మనకు శత్రువు అని మీరు అనుకుంటారు దాని పేరే అవిద్య ఆ అవిద్య అది చాలా ప్రమాదం ఆ విద్య ఏం చేస్తుందంటే ఏది సత్యమో దాన్ని పూర్తిగా కప్పి పెట్టేస్తుంది ముందు ముందు ఆకాశం వలే స్వచ్ఛమైన ఆత్మస్వరూపం తప్పుబడిపోతుంది అది ఇంకెక్కడా దరిదాపుల్లో కనపడదు ఇప్పుడు ఒక కల్పిత రూపాన్ని అందజేస్తుంది ఇదే రాను అని వీడికి అందజేస్తుంది అందజేస్తే అది వీడుస్తుంది తను దాన్ని ఐడెంటిఫై అవుతాడు ఆలింగనం చేసుకుంటాడు ఇదే సత్యమని ఆలింగనం చేసుకుంటాడు ఆ తాను ఏది కాదో ఆ తాను కాని ఒక మిథ్యాతత్వాన్ని తానని భ్రమపడుతూ బతికేస్తూ ఉంటాయి అవిద్యా ప్రత్యుపస్థాపితమైనటువంటి జీవరూపం ఇది పారమాత్మికం కాదు కాబట్టి దెర్ ఈజ్ హోప్ అది నేను సో ఇప్పుడు ఏం చేయాలి తద్విలయనే దాన్ని మీరు క్రమంగా కరిగించాలి విలయనము అంటే విలీనమయ్యేట్లా శోధన చేయాలి విలైన ఉంటే శోధనం అనుకుంటున్నాడు ఆయన కింద టీకా కార్డు అలా శోధన చేస్తుంటే పోతుంది ఇది అవడానికి చందనపు ముక్క చందనం కర్ర కట్ట కర్రె కట్టె చందనం కర్ర కానీ పైనంత దుర్వాసన నిండిపోయి ఉన్నది మీరు చేయాల్సిందల్ల శోధనం చేసుకుంటూ పోవాలి లేయర్స్ ఆఫ్ దుర్వాసన ఉంటుంది ఇది చిత్రిక పట్టడం అంటారు ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఇలా ఇలా అలాగే చిత్రిక పట్టాలి ఎప్పుడైనా చూసారా మీరు ఈ వడ్రంగి వాడి దగ్గర ఉంటుంది సాధనం అలాగే ఒక స్ట్రోక్ కొట్టేప్పటికీ ఆ చెక్క మిలవలు మీరు ఒక స్ట్రోక్ అయ్యేప్పటికీ మిలవలు మీరు చాలా బాగుందంటే వాడు హీజ్ నాట్ సాటిస్ఫైడ్ ఇంకో స్ట్రోక్ వేస్తాడు ఇంకో స్ట్రోక్ వేస్తాడు అప్పుడు ఫైనల్గా వెన్ హీజ్ రెడీ టు గివ్ ఇట్ యూ దెన్ యూ సీడ్స్ బ్యూటీ దాన్ని విలయానమ్మ ఉంటారు ఈ కర్తృత్వం భోక్తృత్వం రాగం ద్వేషం దేహాభిమానం చచ్చిపోతాభిమని భయం ఈ దేహాన్ని పది కాలాల పాటు నిలబెట్టాలనే భ్రమ ఇవన్నింటినీ క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి దృఢమైన వైరాగ్య వివేకాలతోటి మీరు ఎవర శోధన పోతే ఆ పారమార్థిక రూపం బయటపడుతుంది తద్విలనే అలా ఉంటుంది తద్విపరీతం ఈ పైన చెప్పిన దానికి విపరీతంగా ఉంటుంది అంటే రాగద్వేషాది కలుషితం అనేక అనర్థయోగి అననే దానికి ఆపోజిట్ ఉంటుంది ఎలాగా రాగద్వేషాలు ఉండవు ఒకటి మీద అటాచ్మెంట్ ఉండదు ఇంకోహిళ్ళ మీద ద్వేషం ఉండదు ఉంటే రెండు కలుసు పోతే రెండు పోతాయి ఎవరి మీద అటాచ్మెంట్ ఉన్నాడు ఆ ఫలానా వాడు ఆ ఉన్నాడు ఆ ఉన్నాడు శుభం అయిపోయిందంటే ఎదురకుండా కనపడినప్పుడు ఆత్మబంధువు పక్కకి తప్పుకోగానే ఏది కాదు అదిదో నటమే కాదు యథార్థంగా ఎదురుకుండా వచ్చినవాడు ఆత్మబంధువు పక్కకి తప్పుకున్నవాడు ఏది కాదు మరి మహాత్ములు జీవితాలు అలాగే ఉంటాయి ఎదురు పడ్డవాడు బంధువు చెత్త పట్టుకెళ్ళడానికి వస్తాడు సార్ చెత్త వస్తాడు వాడు బంధువు ఆత్మబంధువు ఏమంటే కొడుకు వెళ్ళి వస్తానని వెళ్ళి విమానం ఎక్కుతాడు ఈజ్ హీఈ్ నో మోర్ ఈజ్ ఎదంటే ఎగ్జిస్ అనే మోర్ ఇంకా వాడు కొడుకు కాదు వీడి తండ్రి కాదు ఇది ఎదంటే ఎగ్జిస్ట్ ఈ చెత్త పట్టుకెళ్ళడానికి వచ్చిన వాడు వీడు ఆత్మబంధువు ఏం అయిపోయిందంటే రాగద్వేషాలు ఏముండవు సో తద్విపరీతం తర్వాత ప్రతి యోగి అనేక అనర్థ యోగి ఈ కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నవాడు రోజురోజు కొత్త కొత్త అనర్థాలన్నీ వచ్చి పడుతూ ఉంటాయి వీడికి వేరే కర్తృత్వ భోక్తృత్వాలు లేకపోతే జీవితం అలా సాఫీగా సాగిపోతుంది ఎంత సాఫీగా సాగిపోతుందంటే మీరు ఊహ కూడా చేయలేరు కర్త లేదు భోగలేదు సో ఎదేవ భవతి తదేవ మంగళాయ అన్నట్టుగా సాఫీగా సాగిపోతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా తద్విపరీతం ఆ వాక్యాలు చాలా ఆ పైన చెప్పిన లక్షణాలకు ఆపోజిట్ది ఈ రూపం ఇంకా ఎటువంటిది అపహత పాపత్వాది గుణకం ఇది అపహత పామా అంటే పాపపుణ్యాలు రెండూ ఉండవు పాపపుణ్యాలు ఉండవు ఆత్మస్వరూపం తెలుసున్న వాడికి పుణ్యం సంపాదించుకోవాలనే దృష్టి ఉండదు గంగలో స్నానం చేస్తే చేస్తాడు అది వేరే గంగలో స్నానం చేస్తాడు వాడేం గంగకి వీరోధి కాదు ఎక్కడో ఒకటి స్నానం చేయాలి అందరూ చేస్తుంటారు వీడు ఓ మునక వేసి తర్వాత వీడి దగ్గర ఎవరైనా వీడిని అనుసరించి ఒరడదన మంది ఉన్నారనుకోండి వాళ్ళకు ఒక ఆదర్శంగానే ఉంటుంది వీడు గట్టిగా కూర్చొని వాళ్ళని ఏమో స్నానం చేయమంటే బాగుండదు కదా కాబట్టి అందరు వాళ్ళ అందరితో పాటు మునక వేస్తాడు బట్ వీడు పుణ్యం కోసం స్నానం చేయరు పుణ్యం కోసం స్నానం చేసేటంటే వాడు ఇంకా కర్త భోక్తాయే తర్వాత పాపాలని కడిగేసుకోవడం కోసం స్నానం అనే మాటే లేదు ఈ పాపాలు కడుక్కోవడం కోసం స్నానం అనేది సరికాదండి తప్ప అదేదో అలా నడిచిపోతుంది కడుపు కాలమే పడుతుందని మన దాన్ని మనమే కాదనుకోవడం అని సందేహించి నోరు తప్ప పాపాలు ఎలా కడిగేస్తారు మీరు ఇప్పుడు లక్షలు అంతం పుచ్చుకుని వెళ్ళి పుష్కర స్నానం చేసి వచ్చాడనుకోండి వాడి ఏమైనట్టు అక్కడ ఏదో ఒక భ్రమ తప్ప ఏమీ కాలేదు పాపాలు అలా పోవు చేతులు తెగ్గొట్టుకుంటే పోవచ్చు అంతం పుచ్చుకున్న చేతులు తెగ్గొట్టేసుకుంటే పోతాయి పూర్వానికి ఇద్దరు సోదరులు ఈ మహాభారతంలో స్టోరీ ఈ మహాభారతంలో స్టోరీలు కొంచెం గడబిడగా ఉంటాయి కొన్ని అన్నీ కాదు ఇద్దరు సోదరులు ఉండేవాడు తండ్రి చచ్చిపోతూ వాళ్ళకి ఆస్తి వాళ్ళ ఆస్తి అంటే ఇల్లు ఇల్లు రెండు భాగాలు చేసి ఇచ్చాడు ఆ ఇంటి ముందు ఉన్న తోటలు ఆ తోటని మధ్యలో కాంపౌండ్ వాళ్ళు పెట్టి ఈ తోట ఈ తోట ఆయన చచ్చిపోయాడు వీళ్ళిద్దరూ వేదన చదువుకున్నారు చేస్తున్నారు ఓ రోజు అన్నయ్య ఆ లేడు అక్కడికో వెళ్ళాడు ఇల్లు తాలం పెట్టుంది తమ్ముడు ఉన్నాడు అన్నయ్య దొడ్లో ఉన్న మావిడి చెట్టు నుంచి పండు తమ్ముడి దొడ్లో పడింది ఆ మావిడి పండు ఇక్కడ ఏం తీసి ఆ గోడ మీద పెట్టాలి లేకపోతే లోపల పెట్టి అన్నయ్య వచ్చాక ఇచ్చేయాలి రుచిగా ఉందని తినేసాడు కడుగుతుంది తినేసాడు తినేస్తే మొన్నాడు అన్నయ్య వచ్చాడు తినేసిన కదా మనస్సులో శంక చెప్పకుండా తినేశామే అని అన్నయ్య నేను పొరపాటు చేశానురా నిన్న ఆ మామిడి పన్ను నీ మామిడి చెట్టు నుంచి పడింది అది నేను తినేశాను రా పొరపాటునే అంటే అన్నయ్య తమ్ముడు నా పన్ను నువ్వు తింటే దాంట్లో ఉందిరా దా నేను ఫీల్ అయ్యేది ఏమీ లేదు ఐ ఫీల్ ఓన్లీ హ్యాపీనెస్ కానీ అధర్మం చేసావు దాని మాట ఏమిటి అంట ఎందుకంటే చెప్పకుండా తినేసి తర్వాత చెప్పడం కాదుగా అధర్మం అయితే ఉంది నువ్వు సత్యవాక్యం ఉన్నది నాకు చెప్పావు కానీ నువ్వు నిన్న ఎలా తిన్నావు ఆ లోభబుద్ధితోటి తిన్నాలంటే అవును ఆ మరి అధర్మమే అది అయితే ఆమె శిక్ష ఎవరికో చెప్పుకున్నాడు శిక్ష నివేసి వాడిని కాదు నేను అది రాజు నేను శిక్ష అది రాజు యొక్క డ్యూటీ రాజు జడ్జిగా ఎవరికో చెప్తాడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి అడగమంటాడు రాజు దగ్గరికి వెళ్ళి వీడు అడుగుతాడు ఈ నేను ఈ అపరాధం చేశాను నాకు శిక్ష వేయండి అని అప్పీల్ పిటిషన్ పెడతాడు రాజు శాస్త్రాన్ని ఆ జడ్జి శాస్త్రాన్ని రాజు జడ్జిని ఉన్నాం పెడతాడు ఆ జడ్జి చదివి ఆ చేతిని ఖర్చు చేసిస్తే అయిపోతుందంట అయిపోతుందంటే ఇతను ఏం చేస్తాడు ఒక నది ఉంటుంది అక్కడ ఆ నదీ తీరానికి వెళ్ళి చేతిని కట్ చేసుకోబోతాడు అప్పుడు ఆ నదీ దేవత ప్రత్యక్షమయ్యి నీ మీ పవిత్రత నేను చాలా సంతోషిస్తున్నాను మీ పాపం అంతా పోయిందమ్మా ఇంకొకర్లేదు ఆ జడ్జి గారు చెప్పింది పనిష్మెంట్ అయిపోయింది అని చెప్పేసి అతని చేతని రక్షిస్తుంది ఆ నదికి బాహుదా అని పేరు బాహుని ఇచ్చిన నది కనుక బాహుదా ఇది కథ ఈ కథ వాళ్ళకైనా వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం చెప్తే ఎవరైనా చెప్తే బాగుంటుంది కాబట్టి పాపం చేసి నదిలో స్నానం చేస్తే కడిగేసానంటే ఎలా కడిగేస్తాం ఇదో ఇది దిస్ ఈ ది వే టు వాషిట అని ఇలాంటి కథలు నేను చెప్తానంటే అలా జరిగిందనే అభిప్రాయం కాదు ఆ నది స్నానం అంటే ఏమిటో తెలియడం ఒకటి ఇతరుల చుట్టు ఎడల నువ్వు ఎలా ఉండాలి మా దగ్గర ఈ కేబుల్ ఒకటన టీవీ కేబుల్ ఒక అతను అన్నాడు ఉల్లో లేనప్పుడు మీరు నాకు పైసలు ఇవ్వద్దు ఊళ్ళో ఉన్నప్పుడు మాత్రం పైసలు ఇస్తే సరిపడుతుంది కానీ పే అండ్ సీ అన్నాడు అంటే నేను అన్నాను బాగుంది ప్రిన్సిపల్ ఐ విల్ పే అండ్ దీ పే అండ్ దీ ఒకసారి ఏదో క్యాల్కులేషన్ తేడా వచ్చింది నేను ఎక్స్ట్రా ఇచ్చాను అదేమిటి ఎక్స్ట్రా ఇస్తున్నారంటే వితౌట్ పేయింగ్ చూసిన నాకు రావద్దు ఎవరు అలాంటి దోషం అసలు రానేకూడదు అంటే అన్నాడు మీరు వారం రోజులు ఉంది ఆ నెల చూడకపోతే ఇవ్వక్కర్లేదు అన్నాడు పేరండ్ వారం రోజులు కాదు ఒక రోజు ఉన్నా ఒక రోజు కాదు ఒక గంట ఉన్నా ఆ గంటలో ఒక నిమిషం నేను టీవీ చూసిన నీ ఫీజు నీకు ఇవ్వాల్సిందే లేకపోతే నాకు పాపం కుటుంబం ఎవరు అని నేను చెప్పేసి అతను డబ్బులు అవుతాను నీకు ఇంకా లో ఇలాంటి ధర్మం ఉందా అంటాడు ఉంది రా విధుమోహం ఉంది ఉంది కాబట్టి వర్షాలు ఇట్ ఈస్ దే అంటే మనలో ఉందని కాదు మనలో ఉన్న ధర్మం ఎంత మన ధర్మం అంత మనం ఎంత సమాజంలో ఉంది ధర్మం లక్ష్మీనారాయణట ఆయన పేరు అక్కడ అమలాపురంలో ఆయన విగ్రహం పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు పెడితే అసలు విగ్రహాలు అనవసరం పెడితే ఆయన విగ్రహం పెట్టచ్చు ఎవరు లక్ష్మీనారాయణ సిబిఐ జేడీగా అంటే సిబిఐ ఇన్ఛార్జ్ అండి జాయింట్ డైరెక్టర్ కాబట్టి ధర్మాత్ములు ఉన్నారు లోపలు కనుక ఎనీవే సో అపహత పుణ్యపాపాలు రెండూ ఉండవు ఆత్మస్వరూపానికి పుణ్యం ఉండదు పాపం ఉండదు రెండింటికి అతీతంగా వెళ్ళిపోవడమే అంటే పుణ్యపాపాలు రెండూ ఉండవంటే అర్థం ఏంటి పాపకర్మ వాడు జీవితంలో ఇప్పుడు చేయని వాడే పాపానికి పోతాడు పాపాలు చేసివాడు ఎలా అలాగే నేను పుణ్యాన్ని సంపాదించి భోగాలు అనుభవించాలి అనే పిచ్చి నుంచి బయటపడిపోతే వాడు అపహతపాత్మ తన ఆది శబ్దం ఉన్నది ఆది అంటే అభయం అమృతం ఈ గుణములు కలిగిన రూపం అది జీవుని యొక్క యథార్థ రూపము పారమేశ్వరం స్వరూపం ఇది స్వరూపం అంటారు ఇంతకు ముందు రూపం అన్నాము ఇప్పుడు స్వరూపం అంటున్నాం చూడండి భాషలో కూడా మీకు తేడా కనపడుతోంది పైన చెప్పినది జైవం రూపం అలా కనపడింది అది పేద స్వరూపం పారమేశ్వరం అంటే ఆకాశము వల స్వచ్ఛమైన వ్యాపకమైనటువంటి చైతన్య స్వరూపము పరమేశ్వర స్వరూపము వీడిదే ఇది ఎక్కడి నుంచి వచ్చింది విద్యయా ప్రతిపాద్యతే బ్రహ్మ విద్య చేత మనకి బోధింపబడుతూ ఉన్నది ఇది ఈ పని చేయాలి చేస్తే ఆ జైవరూపము పరమేశ్వర స్వరూపంగా బయటపడుతుంది ఎలాగంటే సర్పాదిల విలయ సర్పాది విలయనైనావ రజ్వాది ఎలాగంటే ఇప్పుడు సర్పం సర్పం అని భయపడుతూ ఉంటాడు సర్పం అన్న కూడా భయం ఉంటుంది భయపడుతూ ఉంటాడు అది రజ్జు సర్పాన్ని మీరు త్రోసిపు శోధన చేయాలి శోధన చేయాలి ఇది నేను చెప్పేసి ఆపేస్తాను ముగ్గురుకు వెళ్తున్నారు చెప్పాను అది ఇంతకు ముందు అంటే సర్వ విలైన ఎలా చేయాలో దానికోసం రిపీట్ రిపీట్ చేస్తున్నాను ముగ్గురు వెళ్తున్నారు దాంట్లో పావు అడ్డంగా కనపడి పావు అడ్డంగా ఉందనకూడదు కనపడింది పావు అడ్డంగా కనపడింది ఒకడు వెంటనే కర్ర పట్టుకోవడం కోసం పరుగుతాడు ఇంకొకడు పాము మంత్రాలని ఉన్నాయి కదా పాముకు మంత్రాలు ఉంటాయి అన్ని దేవతలకి పాము కూడా దేవత కదా అన్ని దేవతలు సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి అంటే పాము ఏదో ఒక అభిప్రాయం ఉంది వేదంలో అలా ఉందో లేదో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ బట్ మొత్తం పురాణంలో ఏదో వచ్చింది అది తర్వాత ఈ సుబ్రహ్మణ్య స్వామి పామును కుమారస్వామి ఒకటేనా అదొకటి కూడానా అదే ఇట్ కెనాట్ బీ లైక్ దా హౌ ఇట్ కెన్ ఇట్ కెనాట్ బీ ఇట్ షుడ్ నాట్ బీ కూడాను ఐ థింక్ సో అయినా పురాణ పండితులు బాగా వాళ్ళు దాన్ని శోధన చేసిన వాళ్ళు వాళ్ళు చెప్పాలి లావా లావుదే నేను చూస్తున్నా ఇప్పుడు స్కందహ చూస్తున్నాను గీతలో ఎక్కడ పాము ఆ లేదు ఉందేమో ఎక్కడో ఉంది సాహిత్యంలో అన్నీ ఉంటాయి ఈ ఫలానా ఉంది ఫలానా లేదని మనం ఏం చెప్పగలం ఫస్ట్ సో వీడు ఆ సుబ్రహ్మణ్య మంత్రాలని పఠించటం వీడు ప్రారంభించాడు మూడో వాడు ఉన్నాడు వాడే మంత్రాలకి విరోధం కాదు వాడికూర్చి మంత్రాలు పాము అడ్డంగా వస్తే కట్టి పట్టుకోకూడదనే కూడా అనంత మూర్ఖుడు కూడా ఏమీ కాదు పాము అడ్డంగా వస్తే కట్టి ఉంటే కొంత ప్రొటెక్షన్ హీజ్ నాట్ అగెనిస్ట్ కానీ వాడు జాగ్రత్తగా పరికించి చూడండి అన్నాడు అంటే ఈ మంత్రాలు సగంలో ఉన్నాడు వీడు అప్పుడే సగం అయిపోయే మంత్రాలు వాడు మంత్రం ఆపేడు ఈ కట్టి పట్టుకుని వచ్చాడు ఈ లోపల వాడు కొట్టక్కర్లేదురా ఒకసారి పరికించి చూడండి అంతే అన్నాడు అతను ఎందుకంటే చీకటిగా ఉంది పరికించి చూడు కొట్టేస్తానంటే కొట్టడానికి కంగారే ఉంది పరికించి చూడు ఈ లోపలే ఎవడో వెబ్బాయిన వస్తుంటే దీపం పట్ల వస్తున్నాడు అయ్యా ఈ దీపం ఒకసారి ఇటుకేసి చూపించాలంటే చూపించారు చూపిస్తే త్రాడ్ అది అప్పుడు ఆ సర్పము శోధింపబడి విల విలీనమైపోయింది శోధన చేస్తే పోతుంది పోతే సర్పం పోతే త్రాడు ఉంది ఇప్పుడు త్రాడు మెడవేసుకుంటామా ఏమన్నానా లేదా నెత్తి చూపుకుంటామా అలా ఏం మరి ఎందుకు ఈ త్రాడు ఏమిటంటే అదే భయం పోతుందండి ఆ భయం త్రాడు వెంటనే వాడుకుని తీరాలనే రూల్ ఏం లేదు త్రాడు తీసుకెళ్ళి ఏం వాడుకోక్కర్లేదు దాన్ని దాంట్లోంచి తీసి పక్కన పెట్టేస్తే అయిపోతుంది సో ఇంకొకడు భ్రమపడకుండా ఉంటాడు అయిపోయింది మన మనం వెళ్ళిపోతాం యు ఆర్ ఫ్రీ విముక్తులైపోయినారు ఎందు భయం నుంచి విముక్తులైపోయారు ఆ విధంగా ఈ కల్పితమైనటువంటి జీవరూపము జీవరూపం అంటే ఏం లేదండి కర్తాభోక్త రాగన్ వేషం అంటే ఇదే జీవరూపం మీరు ట్రై చేసి చూడండి రాగన్ వేషం ట్రై చేసి తీసిపారేయండి కర్తాభోక్త తీసుకురేయండి అవి ఎలాగ యుక్తికి కూడా నిలబడేవి కావు ఏది మిగులుతుందో మీరు చూడండి ఆ మిగిలిదే జ స్వరూపం అది మీ యొక్క స్వరూపము ఇట్ ఈజ్ సింపుల్ యాస్ దాట్ అలా చేయాలి ఓం పూర్ణి